వాక్యం ధ్యానించే ముందు చిన్నగా మనం ప్రార్థన చేసుకోండి సోదరుని ప్రాభా పరిశుద్ధుల గొప్ప దేవా అనేకే వందనాన్ని ప్రభావ అబ్రాహాం సాకి యాకబుల గొప్ప దేవా ఇక సాయంకాల సమయంలో ప్రభావ మీ వాక్యమే ధ్యానించడం ప్రాభ మరోసారి మీ పుపల మనం మీ వాక్యంలో ఉండే సత్యాన్ని గ్రహించలాదనా మా మనుషుల విప్మని వాక్యం ద్వారా మొత్తం మాట్లాడండి మీకు పరిశుభాత్మని దయచేసి వాక్యండి సత్యాన్ని గ్రహించలాదన మీరే మనం సాధించే మనం ఏసుక్రీస్తు పరిశుద్ధనామాను పాటిస్తాను తండ్రి ఆమె హిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవచ్చింది రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారో వచ్చింది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సత్కార్యములకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష ప్రయోజనకరమై ఉన్నది హలలుయలూయ మాములు తిమోతికి రాస్తున్నాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు అంటే దైవజనుడు అంటే ప్రభువు మనల్ని ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మనం ఏం చేయాలంట ప్రతి సత్కారానికి మనం సిద్ధపడి ఉండాలంట ప్రతి సత్కారానికి మన సిద్ధపడి ఉండాలంట అంటే సత్కారం అంటే దేవుని సేవలో ప్రతి దాంట్లో మనం ఏం సిద్ధపడి ఉండాలంట భయపడానికి వీలేదు అలలుయ్యం సిద్ధపడి సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకు అంటే దైవావేశం అంటే దేవుని ఆత్మ ఆవేశం రాబడిన ప్రతి వాక్యం ఉపదేశించాలి మనం అలలి మనం ఉపదేశించాలంట దాన్ని తప్పు దిద్దుకోవాలంట అంటే దేవుని వాక్యమే మనం సరి అనే విషయం అంటే మన సిద్ధపడి మనం లేకుంటే అంతే కదా అంటే దేవుని వాక్యము అరణ్యం ఉన్నప్పుడు వ్యూహం దగ్గరికి వచ్చింది బాప్తి నుంచి వ్యూహం దేవుని వాక్యం వస్తామని ఏం చేసిన ఆయన స్వీకరించినా లేదా స్వీకరించి అనేక దాన్ని ప్రకటించి అలలు అందుకే మనం ఏంటంటే మనం సిద్ధపడి సన్నద్ధులే ఉండాలంట అలా పది దిన మనకు సిద్ధపడి ఉండాలంట అలకే మనం భయపడడానికి వీలు లేదు ఎనుకోపోవడానికి వీలు లేదంట ప్రతి సత్కార్యము సంపూర్ణంగా సిద్ధపడి ఉండటట్లు దైవాసన కలిగిన ప్రతి కలిగిన ప్రతి లేఖనము ఉపదేశకును ఖండించటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేటుకలో ప్రయోజనకార్యం ఉన్నది అంటే ప్రతి దాంట్లో మనం అట్లా దిద్దుకునే వారి లాగా ఉండాలంట ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించి ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించాలా దానికి సిద్ధపడి మనం ఉండాలంట అలా మనం సిద్ధపడాలి ఎందుకంటే ప్రభు మనకి అనేక విషయాలు మనం చూపించిన తర్వాత మనం భయపడానికి వీలైన ధైర్యంగా ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాల ఎందుకంటే మహా సమాజంలో ఆయన నీతిని ప్రకటి ప్రకటిస్తానంటే దావిది కీర్తన గందరూ చెప్పిడు కాబట్టి మనం ఆ రీతిగా సిద్ధపడటం మనం నేర్చుకోవాలంట ఎందుకంటే మనం ఆ రీతిగా ఉండాలా ఎందుకంటే మనం భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదంట ఎందుకంటే చూడండి యశో గ్రంథం ఒక వాక్యం విషయం నేను ముగిచ్చేస్తాను నలభై అధ్యయం ఐదో వచ్చింది గ్రంథం నలభై ఉద్దే ఐదో వచ్చింది యహోవ మహిమ బయలుపరచబడు ఒకడన తప్పకుండా సర్వశరీలు దాన్ని చూచేదరు ఇలాగును జరిగిన యహోవ సెలవిచ్చి ఉన్నాడు అలలుయ ఏముంది ఇక్కడ యహోవహిమ బయలుపరచబడును ఒకడిని తప్పకుండా సర్వశలు దాన్ని చూస్తారంట అంటే అందరి మీద దేవుని మహిమ అందరు దేవుని మహిమను పొందుకోవాలా అందరి మీద దేవుని మహిమే బయలుపరచబడును ఒకరిని తప్పకుండా సర్వశలు చూసేదారు ఎందుకంటే ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు అంటే ప్రభు చెప్తుడు ప్రకటించమని హలోనియ మనం ప్రకటించాలంట దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలా ధైర్యంగా మనం ప్రకటించాలా అనేకులు దాన్ని ప్రకటించాలా ఎందుకంటే ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది ఎందుకంటే అనేకులు దేవుణ్ణి పాపం చేసి అనేకులు ఆయన మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపం చేసే కానీ ఆయన కృప ద్వారా మనం దాని నుంచి మనం బయటకు తీసుకొచ్చిన ప్రభు ఆయన మహిమ మన మీద బయలుపరచబడింది కనుక మనం ఏం చేయాలంట ప్రకటించాలంట ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలంట ఎందుకు ప్రకటించాలంటే చూడండి యషయ్ అదే అధ్యాయంలో నలభై అధ్యాయంలో ఉంది అరవై అధ్యాయంలో ఉంది త్వర త్వరగా నేను ముగిస్తా వార్త నాకు టైం లేదు కాబట్టి యశాయ్ గ్రంథం మన సిద్ధపడాలా వాక్యను ప్రకటించాలా మనం ఎందుకు ప్రకటించాలనేది ఇక్కడ చెప్తున్నాడు అరవై నీకు ఎలుగు వచ్చినది లెమ్ము తేజర లెమ్ము మహిమ నీ మీద ఉదయించును ఆయన నీ మీద ఉదయించిడు యేసు ప్రభు నీ మీద ఉన్న ఆయన ఆత్మహానీలో ఉంది బీదలకు సువార్త ప్రకటించటకు అనేకులు దేవుని వాకిన ప్రకటించటకు ఆయన నిన్ను అభిషేకించిండు నువ్వు లేసి తేజరిల్లాలా యహోవ మహిమ నీ మీద ఉదయించను ఎందుకు ఉదయించిందంటే చూడుము భూమి భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనులను కమ్ముచున్నది ఎందుకు మనం ప్రకటించాలంటే భూమిని చీకటి కమ్ముచున్నది ఈ లోకం అంతా చీకటి కమ్మింది కనుక మనం ఏం చెయ్యంటే కటిక చీకటి జనులను కమ్ముచున్నది యహోవ మహిమ నీ మీద ఉదయించుచున్నాడు ఎహోవా నీ మీద ఉదయించినాడు ఆయన మహిమ నీ మీద కనబడదు జను నీ వెలుగునందుకు వచ్చేదరు అంటే దేవుని వాకి మెదకు వాళ్ళు వస్తారంట అందుకే మనం ప్రకటించాలంట మనం ప్రకటించకపోతే వాళ్ళు కఠిక చీకట్లోనే ఉండిపోతాడంట భూమిని చీకటి కమ్ము చిందంటే భూమి అంటే మనం తెలుసు అంటే ఈ ఈ గొప్ప జన సమాన్ని చీకటి కమ్మింది ఆల్రెడీ వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారు అందుకే మనం ఎప్పుడైతే మన దేవుని సత్యాన్ని మనం ప్రకటించినప్పుడు ప్రతి వాక్యాన్ని దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను మనం పరీక్షించి దాన్ని వాళ్ళు ఉన్న తప్పులు మనం దిద్దాలంటే దేవుని వాక్యం బయల్పరచబడినప్పుడే వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటారు అందుకే మనం సిద్ధపడి మనం ప్రకటించాలా ప్రకటించమని ప్రభు చెప్తుండే నేను ప్రకటించాలని అని చెప్తా ఆ రీతిగా మన ఉంటానికి వీల్లేదంట అనేకలు ప్రకటించలేసి కానీ దేవుడు మనకి ఆయన విధానాన్ని ఇచ్చిన స్వాతంత్ర్యం దేవుడు మనకి ఇచ్చిన ఆయన కృప వల్ల అందుకే మనం భయపడద్దు ధైర్యంగా ఆయన వాక్యం మనం ప్రకటించాలా ప్రకటించుకుంటే చీకటి ఈ లోకాన్ని కమ్ముచ్చుంది కింద మనం చూస్తే చాలా విధానంగా ఉంటుంది అనేకులు దేవుని వాక్యం ఎదుకు వాళ్ళు బయలుదేరి వస్తారంట సత్యం ఎప్పుడైతే ప్రకటించబడతో ఆయన వాక్యం ప్రకటిస్తూ ఆయన వెలుగు దగ్గరకి అంటే ఏసు వాక్యమే వెలుగు నువ్వు ఎప్పుడైతే నీ వెలుగును ప్రకటిస్తావో వెలుగు దగ్గరికి వచ్చి ఆ చీకుల వాళ్ళు బయటకు వస్తారంట ఆ వెలుగు వల్ల పోయినప్పుడు వాళ్ళ హృదయాలు ఆ వెలుగు తట్టు వాళ్ళు తిరుగుతారంట అందుకే మనం ప్రకటించాలా మనం సిద్ధపడాలా సంపూర్ణంగా మనం ఆయన దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను మనం పరీక్షించి మన సంపూర్ణ గ్రహించి దాన్ని మనం ప్రకటించడానికి మనం ప్రయాసపడుతున్నాం తప్పకుండా ప్రభువే మనం నడిపిస్తాడు ఎందుకంటే ఇది మనకు అసాధ్యము ఆయనే తన అభిషేకాన్ని మనకు అనుగ్రహించి ఆయనే మన ఎద్దకు వచ్చి కనపరుచుకుంటున్నాడు ఏమోన్ పత్రిక ఏమోన్ సువార్తలో నా అగ్గర్ని నన్ను ప్రేమించినట్లా నేను వాళ్ళెద్దకు వచ్చి వాళ్ళని నన్ను కనపరుచుకుందని అన్నాడు అంటే వాక్యంలో ఆయన సత్యను మనం కనపరుచుకుంటాడు అందుకే మనం ప్రకటించాలా సిద్ధపడాలా ప్రతి లేఖని మనం పరిశీలించాలా అనేది మనం ఉన్నప్పుడు అనేక ప్రకటించాలి ఎందుకంటే ప్రభు ప్రకటించమని చెప్తాడు కాబట్టి మనం ప్రకటించాలా మనం ప్రకటించకపోతే దేవుడి మహిమ మన మీద ఉన్న ఆయన ఒక వెలుగు మనలో ఉన్నట్టు ప్రకటించకపోతే ఆ వెలుగు నిష్ఫలం అయిపోద్ది వెలుగు నిష్ఫలం కాదు అది అది దేవుడు వేరే వాళ్ళకి దేవుడు ఇస్తాడు చేస్తే వేరే వాళ్ళకి దేవుడు మనం అందుకే మనం సిద్ధపడి ఉండాలా భయపడదు ధైర్యంగా వాటిని మనం మహా సమాజంలో అనేక ప్రాంతాల్లో మన దేవుడు వాడకపోతాడు అనే విషయాలు మనం తెలుసుకొని అనేక మనం ప్రకటించినప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటారు పేతులేం ఈ పేతుడికి అసలు ఏం రాదు ఆయనక చదువు కూడా రాదు మనకన కొంచెం చదువుకున్నాం కానీ ఆయన దేవుడు ఈ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించింది ఆయన అట్టనే మన ధైర్యం మనం ప్రకటించాలా సిద్ధపరుస్తాడు దేవుడు వాక్యం తెలిసింది